బేబీ వాణి నిఖితా సమర్పించు డిస్కో రికార్డింగ్ కంపెనీ వారి శ్రీ రేణుకా ఎల్లమ్మ బతుకమ్మ పాటలు గాయని మనులు చిగుళ్ల ఆయిలమ్మ ఎస్లెం మైసమ్మ సి లలిత చిగుళ్ల భాగ్యమ్మ చిగుళ్ల బ్రహ్మరాంబ నిర్వహణ గనోరే యాదగిరిరావు పర్యవేక్షణ గనోరే అనిల్ కుమార్ కుమార్ దగ్గరా రేణుకే లమ్ దగ్గర మరి ఏమి పట్నం ఉంది రేణుకట్లు పాఠ వోయ్యం రేణుకయే లమ్ పాటోయ్యం రేణుకమ్మా ద్రహ్మాండం రేణుకయే లమ్ ద్రహ్మాండం రేణుకయ నట్టాన నడుమ నేమో రేణుకయే లమ్ నుకయే మా వెణికొండ నగరమే మోరే కయే ఎల్ అమ్మాణికొండే మోరేకే మ్మా శుడే లేమ్ శివ నంది కోటలే మోరేను కయన శిలి పార్వతి రేను కయేతిమ్మా పంచన్నగిరులే మోరేను కయే లమ్గిలేమ్మా సకని దేవుడే మోరే రేణు గయే ఏ మంటవన రేణుకయ రేణుయే ఓ మమ్ పార్వతి రేణు గయ పార్వతి రేణుయ కాసి న కైలా సమ రేణు కయే మ్మా కాసి న కైలా సమ రేణుకే లమ్న వోదాము రేణుకయనోదా మునుకయే లమ్మా కాసిల మ్ కలి పై నవ తేను కయే బి పూలర తోరేను కయే బి పూల బంగారి పల్లకిమ్ బంగారిమ్ కుండీపీ పీఠలు రేను కయే లమ్మందీక దేవుడే మోరేను కయే లమ్డే రేణుకే లమ్మా తల్లి పార్వతి రేణుకయ పార్వతి రేణుయేసాలిటీ రేణుకయే రేణుకయ దేవ జంగేణు కయవ జంగ మైయ్యా రేణుకయ రాజాలీ లే రేణుకయ రేణు వారంగు జంగు వారంగు మయారేణు బూము రేణుకయ రేణు వాడింగ్ మోడు రేణుక వాపు మోడు రేణుకమ్ పన్నెండు స్రిసు రేణుకయే పన్నెండు సిరిసు రేణుకమ్ వాడి గే నాగ రేణుకయే వాపడియే నాగ రేణుకయ వాను కయా వాేను కయొక్క దేవుడే మోరేను కయక దేవుడే మోరేను కయవా తల్లి పారు వా తీరేను కయమ్ re nuka yella amma ra tambu vo vatte re nuka yella amma ra tambu vo vatte re nuka yella amma kinaye unnave mo re nuka yella amma kinane unnale mo re nuka yella amma bu devataanu talli re nuka yella amma bu devataanu talli re nuka yella amma putane puttalellu re nuka yella amma putare puttalellu re nuka yella amma putalle uttinadi re nuka yella amma putalle uttinadi re nuka ellamma kogulla verginadi renukoyellamma kogulla verginadi renukoyellamma vaayokka puttalona renukoyellamma vaayokka puttalona renukoyellamma va talliyellamma renukoyellamma va talliyellamma renukoyellamma kevanakevvane morenukoyellamma kevanakevvare morenukoyellamma ke kalluyayyavatte renukoyellamma ke kalluyayyavatte renukoyellamma మోరేను ఉన్నరేను కయాన ఉన్నరేను వాద మే మోరేను కయొక్క శబ్ద మే మోరే పర్వాతి ఇన్నదే మోరేను కయవాతి మోరే సిమ్ భూలో మోరే భూలో మోరేమ్ పసిల సప్డై తేరేను కయీల సప్డై తేరే ఇన వస్తారేను కయేను కయబు ఆపు పునాదారేనుకి దిగి మనకి ఎవరి రోరేను కయేలమ్మా సుసైనా అంతెందుకు పారువ తీరేను కయేలమ్మా ఎవరైతే ఏమి మనకు renukayellamma yelline podam more renukayellamma yelline podam more renukayellamma sakani devine more renukayellamma sakani devine more renukayellamma digdhamu vaani guda renu kayellamma digdhamu vaani mudarenu మ్ జిజులు జయ్య బేరేను కయలు వేరే వపుడు దేవుడే మోరే కయూడు దేవుడే సకాని పూలకి దింపినాను కయపినాను పుట్టనే మోరేను కయరేను ూ కన బుండేరేను కయూ కన వాయొక్క పుట్టులో నారేను కయొక్క ఏ ఉన్న మోరేను కయసా ఉన్నదే మోరే కేవలే మోరేను కయవామ్ కల్ నాదు రేను బాలనూ గయన పుట్ల కెంచీరేను గయలను హయ్య పార్వతి రేణుకయ్య లమ్మ అయ్యయ్య పార్వతీ రేణుకయ్య లమ్మ లో పాట ఉన్నదే మేరేణుకయ్య లమ్మ లో పాట ఉన్నదే మోరేణుకయ్య లమ్మ కొవుల్ల ఉన్నది నేరేణుకయ్య లమ్మ కొవుల్ల ఉన్నదే నేరేణుకయ్య లమ్మ నేను ఎట్ల దీతు బా మరేణుకయ్య లమ్మ నేను ఎట్ల దీతు బా మరేణుకయ్య లమ్మ అయ్యయ్య సిన్నినా దారేణుకయ్య లమ్మ అయ్యయ్య సిన్నినా దారేణుకయ్య లమ్మ పల్లానె జడలు రూరే మ్మాని నల్ల నమ్ముదు రూరేను గయ లమ్మాని నల్ల నమ్ము లమ్మాని యొక్క జేడనే మోరేను కయె లమ్మాని యొక్క జడనే మోరేను లమ్మా లోపాడికి దిడిగవారేను గయ పుట్టలాగుల పుట్ మోర నుడన గడువారేను లోకాల శంకరు డూరేను కయాల శంకరు మన్సీరి అన్నడే మోరేను కయీది మోరేనుగుల్ల గిరిషి నాడు కయూల్మ్ సాడనే మోరేను కయము మోరేను రేను కయా హైరే నారేణు గయేడా వట్టుకోని రేను కయే శివుని బిడ్మ్మా శివ లోక మాత నే మోరేను కయలోమ్మా పర్వదేవి బిడ్డే మోరేట్ మోరే మోరేాల మోరే మోరేల నాది renukayellamma puttalla uttinaa direnukayellamma kollaverginaadi renukayellamma kollaverginaadi renukayellamma neeokka putta suttu renukayellamma neeokka putta suttu renukayellamma puttula aapalemo renukayellamma puttula aapalemo renukayellamma కళ్యాణ మాత నే మోరేను కయ్యాణ మాత నే మోరే కండ శక్తి వా తల్లి బుట్టినా తల్లి తల్లి వారాలు మంగళవార మోరేను కయ మంగళ మోరే రుడవట్ పుట్టరూా జ మోరేను కుంటనే మోరే తీరేను కయాలి పారుంగడ్ మోరే కయూ మోరే బువు య్య నాదుడారేను కయేలమ్మాయ్యనాదుడారేను కయెలమ్మాయ్యనాదుడారేను కయెలమ్మా ఈ కాడ వచ్చిన కూరేను కయే లమ్మా ఇ కాడ వచ్చినయమ్మా ఓరంబు దొరికి నా దీరేను కయ ellamma horamudarkinadi <in> renukayellamma kailasa melligudareenukayellamma kailasa melligudareenukayellamma manamaina wodamu renukayellamma manamailavo laamude <language> renukayellamma manjeedi annade morenukayellamma manjeedi vannade morenukayellamma vayakka devude morenukayellamma vayakka devude morenukayellamma balani isukoni renukayellamma రాణి దీసుకోని రేణుక ఏల్లమ్మ మల్లనే గుడనే మోరేనూక ఏల్లమ్మ మల్లనే గుడనే మోరేనూక ఏల్లమ్మ కైలాసమస్త వన్రురేనూక ఏల్లమ్మ కైలాసమస్త వన్రురేనూక ఏల్లమ్మ ఇల్లీకి వチナరు రేణుక ఏల్లమ్మ ఇల్లీకి వチナరు రేణుక ఏల్లమ్మ వా తల్లి పార్వతీ రేణుక ఏల్లమ్మ వా తల్లి పార్వతీ రేణుక ఏల్లమ్మ దాసిని విడెలాకు రేణుక ఏల్లమ్మ దాసిని విడె బాల నిచ్చినా రేణుకే బాల నిచ్చినా ధీరే వా యొక్క దేవుడే మోరేను కలే యొక్క మోరేను ఏమంట వడగవట్టే రేణుకయే లమ్మా ఏమంటే రేణుకమ్మ ఇరువై ఒక్కరోజు రేణుకయే లమ్మే రోజు మనమల్ల చేత మేరే కయే లమ్మ చేత మేరే orellamma bangari tottalane renukoyellamma bangari tottalane renukoyellamma yandi vi serulemo renukoyellamma yandi vi serulemo renukoyellamma amma va kaliya matane mo renukoyellamma va kaliya matane mo renukoyellamma amma tottanlayayyavatri renukoyellamma tottanlayayyavatri renukoyellamma perullu gudane mo renukoyellamma perullu gudane mo renukoyellamma అమ్మ సకని శివుడే మోరేనుకయేలమ్మ అమ్మ ఏమంట వెట్టవట్టే రేనుకయేలమ్మ ఏమంట వెట్టవట్టే రేనుకయేలమ్మ పుట్టల్ల పుట్టినాది రేనుకయేలమ్మ పుట్టల్ల పుట్టినాది రేను పుట్లారేను కల్లీ పారు నమ్మ మారేను మారే పాలానతో తిరే పూలతో రంగ దా వట్ట రేణు గయరంగ రేణు గయ సే భూల తోటి రేణు గయ సే రేణు వాదా వే రేణు గయ రేణు గయీ బాలనే మో రేను బాలే మోరే బాలనే మో రేను బాలే మో రేను హైరే ేను కయే లమ్ బాలేరేను కయే లమ్ను గుడు బంలు నే మోరేను కయే లమ్నుడు మోరేను కయేమ్ శంకరుడు దేవి చేరేను కయే లమ్ శంకరుడు పిచేరేను వాడు మోరేను గయాను వాటిల్ారేను కయేను తల్లివాడ వేను కయే తల్లివాడ వేను మోరేను గయలే మోరే మ్ మోరేను మోరేను వాళ్ళే పిచ్చేరేల బీటలే మోరేను మోరేను వాతలీ పారురేను వాతావ తీరేను బిడ్డీ ను ూ కయూ ధయిల్ పన్నెండు ఏం ఎమ్మా పన్నెండు మోరే లమ్మా పస్వాళ్ళ వయ్యినాదీరేను గయ పట్వాలయ్యుగ పసువాల వయ్యినాదీరేను కయవాళ్ళ వయమా అగల నారేలు గే అగలారేలు సిరి మోరేను కవే మోరేను పొట్టు రేను కయానోరే లలే మోరేనుకయే లమ్మ లక్కాన కోలే మోరేనుకయే లమ్మ లాలియే వెంటలే మోరేనుకయే లమ్మ రాయయే వెంటలే మోరేనుకయే లమ్మ దంతునదున్నదే మోరేనుకయే లమ్మ దంతునదున్నదే మోరేనుకయే లమ్మ చెరుగునతున్నవే మోరేనుకయే లమ్మ చెరుగునతున్నవే మోరేనుకయే లమ్మ నాలாக்குవారెటి రేనుకయే లమ్మ నాలாக்குవారెటి రేనుకయే లమ్మ రండునే గండు మలూరేను ఇ మోరేను మోరేను వైశాలేను వైశాలమ్ వాటనే మోరేను గయ వాడే వాటే మోరే బిరేల్ సిరేమ్ సిడవ టరే ఏమి చిత్రముందిరేను యొక్క మోరేను కయెలమ్మా యొక్క విడిదోడు తోటి కూడారేను గయే లమ్మా విడిదోడు తోటి కూడారేను ఈ అయిన పోరేను గయలమ్మాటే రేను వల్ల చూసినాది రేను yelamma valle soosina dire yenamma lamma dantsunta yellamma renu koyellamma dantsunta yellamma renu koyellamma miriki soosina direnu koyellamma miriki soosina direnu koyellamma miriki soosina direnu koyellamma miriki soosina direnu koyellamma vakashana vaerenu koyellamma vakashana vaerenu koyellamma gadaveeru pakshule morenu koyellamma మోరేను లమ్ మోగాది పక్షి నే మోరేనుకయేమ్ లమ్మాడి పక్షి నే మోరేను కయే మ్మాడి మోరే విడుదోడు తోటి కూడా రేణుకయే లమ్మా విడుదోడు తోటి రేణు లమ్మా వైశాల వటే రేణుకయే లమ్మాటే రేణుకమ్మా ఇరేమి చిత్రమ్మా రేణుకయే లమ్మా చిత్రు మ్ ఈ పాడివా రేణుకయ రేణు మ్మా రేణుకయే రేణు నీ నల్ని రేణుకయే లమ్మాని రేణుకే పాడివి పుడేను రేణుకయేను రేణుకే వాకాయే రేణుకయే లమ్ పక్షులే తల్లిగూడారేను కయూ లమ్మా మల్లానే తల్లి కూడా జాలీన శంబులే మోరే నూకయమ్మా చేతుల పట్టుకొని రేణుకయట్లుగబట్ట రేణుకయ మనవదారి రేణుకయేవదారి రేణుకమ్మా రెండు నె కప్పలేమో రేణుకయే లమ్మ రెండు கோயல் அம்மா விடு ஜோடு தோடிੁੰதே ரேனுகேல்லம்மா கோயல் அம்மா விடு ஜோடு தோடிੁੰதே ரேனுகேல்லம்மா இப்பటికి நீன கூடாரேனுகேல்லம்மா இப்பటికి நீன கூடாரேனுகேல்லம்மா மூடுனே చూసినాను రేனுகேல்லம்மா மூடுனே చూసినాను రేனுகேல்லம்மா పక్షుకి పక్షి కూడారేనుకేல்லம்மா పక్షుకి పక్షి కూడారేనుకేல்லம்மாది ముల్లు ఉన్నాయే మోరేనుకేல்லம்மாది ముల్లు ఉన్నాయే మోరేను మా నా కిణలే నిరేను గయలమ్మానాలే మ్ కర్ణుయేమిటా నీ రేణుకల్మ్ రేణుకేట్టి నాది రేణు కవే రేణు దిగ దిగ బాలే మో రేణు కవేను పర్వాతిగరికి రేణుకయేను మ్మా తల్లి తాని కొచ్చేరేను కయమ్మా తల్లిని తాని కొచ్చేరేను ేటి వాటల పెట్టి నువ్వు పెట్టి నా దగ్గరికి నువ్వు రేనూకే నా దగ్గర ఎందుకు వచ్చిన ఊరేనూకయ ఎందుకు వచ్చిన ఊరేను ఎందుకు వచ్చినావు రేణుకే లమ్మా ఎందుకు వచ్చినావు రేణుకే అమ్మాయ కన్న తల్లి రేణుకయే లమ్మాని నొక్క ముచ్చట చెప్పేదాను రేణుకయే లమ్మాని కళ్ళ చెప్పేదానే రేణుకే అమ్మా నన్నైతేడా రేణుకవే లమ్మాయి రేణుకే అమ్మా ఏ మానవద్దు కల్లీరేను కయేమ్ కల్లీ రేను కయేమ్మ మంచిదివో బీటారేను కవే మంచిది నా నా తోడి కన్న మ్ గండూ నీ మమ్మా రేణుకయేనుమ్మాయిన రేణుకయే లమ్ renukayellamma vagasham midare renukayellamma vagasham midare renukayellamma ganaveru pakshule more renukayellamma ganaveru pakshule more renukayellamma vai rendu vayinairenuukayellamma vai rendu vayinairenuukayellamma baila manuvadari renukayellamma baila manuvadari renukayellamma vai rendu unnayammarenuukayellamma vai rendu unnayammarenuukayellamma ూ చెట్లు రేణుకే లమ్మా రేణుక లమ్మా నేనల్ల చూసినానే రేణుకే లమ్మా చూసినాకి పక్షి తిము రేణుకే లమ్మా రేణుక లమ్మ పక్షిలకైత కూడా రేణుకే లమ్మ కూడా ఇదోడు ఉన్నదమ్మా రేణుకయే లమ్మోడు ఉన్నదమ్మా రేణుక లమ్మా నాకైనా లేని మీరేను కయను కర్ణంబు ఏమిటమ్ పెళ్లి కూరేను కయే లమ్మాను ప్రేమలు పుట్టినా యారేను కయే మ్మాయమ్ నాలోని మీద ని కూరేను బ్రహ్మ రేణుకమ్ తల్లి పార్వతి రేణుకే రేనుమ్మాని వ టే రేణుకే రేణు లమ్మా చటాను రేణు గయే amma riya kamuchadane renukayellamma mi nayi naagu japtere renukayellamma mi nayi naagu japtere మీ నాయనాకు జతే రేను కయే లమ్మాయి అంటే మోరేను కయే లమ్మాని వంటేను బిడ్డారేను కయేమ్ బిడ్డ బదిగట్టి కొట్టునే మోరేను ఈ పాటి నుంచి దూరేమ్ మోరేను గయీన తల్లి తోటి పొరులు జయ్యవా తేరేను గయల్లు గా వాళ రేణు గయ నగదా తగా వాళ్ళే రేణు పక్షి కిక్ష రేణు కయే లమ్మూ రేణు లమ్మా కూడా రేణు కయే దీణు మ్మా కావాలె కన్న తల్లి రేణుకల్ రేణుకే లమ్ హైత గోరుకోకు రేణుకే లమ్ హై తోరు కో రేణు లమ్ అకాల గోరీ నటు రేణు గయ అకాల గోరీ నటు రేణుక కూరేను కయూనామ్ తల్లి అంటే మోరేను పీదయిన మోరేను కపారు రేను కయేతి రేణుకే శంకర మో రేను కయ శివ నంది కోటలే మో రేను కయెమ్ మోరే శిల్కాలి రేణు కయే రేణు లమ్మాటే రేణు గయేమ్ రేను గయ కచిరు కోతనా రేను గయ్ కచీరు కోతనా రూ లమ్మా సకాని పార్వతి రేణు గయే లమ్మా